అందరికీ ప్రైజ్ లాడ్ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు దేవుని కూడా వందనని చెప్పుకుంటున్నాం ఎందుకంటే దేవుడికి అవకాశం ఇచ్చినందుకు ఈ ధన్యత ఎంతమందికి లేదు మనకి ఇచ్చింది కాబట్టి అది మన భాగ్యం కాబట్టి ఈ మీటింగ్లంతట్లో దేవునికి మేము కలుగును కాక మనం షాడ్ చేసుకుందాం మన మధ్యలో శాంతామశీస్టర్ పాఠను చేస్తుంది శివాశ్రీస్టర్ పాట పాడుతుంది ప్రైజ్ లాడ్ శాంతామశీస్టర్ ్రదర్యో ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి అయిన దివా సర్వశక్తి కలిగిన మహేసయ్య నీ బంగారు పదాలకు వందనాలు స్థుతుల స్తోత్రాల నాయనా దయగలు తండ్రి విద్య నమ్మంతా కూడా ప్రభా నీ కృపల భద్రపాచారయ్య నీకే వందనాలు తండ్రి విధానం కొరత నీకు వందనాలు నా ప్రభా నీకే స్థుతి స్తోత్రాలు నాయనా ప్రభా తండ్రి ఈ దినం ను చూడలేక ఎందరో ప్రభా అయ్యాలో భూమిని లేకుండా పోయిన రేసి అయ్యా పరిశుద్ధుడా మీరైతే సజీవులకు వంచినందుకు నీకు వందనాలు తండ్రి ఇదిగో నా ప్రభు తల్లి నీ పాదపీఠం దగ్గర మేము పరిశుద్ధుడా తండ్రి ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిహండి ప్రభు నీ ఆత్మాను ప్రభు ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి కేసీఆర్కే వందనాలు తండ్రి మీరు ఇచ్చిన ధాన్యత కొరకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా పరిషితుడ లోకమైన ప్రభా ఎన్నో గడిబిలు జరుగుతున్నాయి నా ఎన్నో ఘోరాలు మేము చూస్తున్నాం ప్రభా ఏసానికి ఎన్ని వందనాలు తండ్రి ప్రభా ప్రతి తండ్రి కేబీపీఎం గ్రూప్ మీరు ఉండండి ప్రభా వాక్యం చెప్తున్న బిడ్డలో కూడా మీరుండి మాట్లాడండి ప్రభావ ఇక కేపిఎం గ్రూప్ ప్రభా లోకమంత పాకాల ప్రభా ప్రతి కూడా వాక్యం వినాలా ప్రభా మీరాకడ సమీపమైంది ప్రభ పరిశుద్ధడానికి వందనాల తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా మార్మోన్స్ పొందలాగా ప్రభా నీ కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి గొప్పదేవ నీకే బంధనాలు చెల్లిస్తున్న ప్రభ వాక్యము వినగల హృదయాన్ని వాళ్ళకు దయచేయం నా ప్రభా తండ్రి నీకే స్థుతి స్థితి స్తోత్రాలను అయినా ప్రభావ హృదయ వాక్యాన్ని అంగీకరించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభ వాక్యం చెప్పే కూడా మీరు ఉండి మాట్లాడండి పాటల ద్వారా మీరు మయం పొందం లేదు ప్రభ పరిశుద్ధుడా నీకే వందనాలు అయ్యా ఎన్నో ఆశ్చర్యార్పుత కార్యాలు జరిగిస్తున్నావు ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థనలు కూడి ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించండి మా మధ్యలో మీరు రెండు మంది దేవా నీకే వందనాలు తండ్రి అనారోగ్యం ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి ప్రభ అన స్వస్థత మీద ఇచ్చేయండి ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు అనుదినము ప్రభ మేము ఇలాగ కూడి నాయనాని నామమును ప్రభా మేము స్థుతించటకు ప్రభ నీ వాక్య ధ్యానించటకు ప్రభా నువ్వు ఇచ్చిన ఈ కృప కొరకై నీ కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా నీకే స్థుతి స్తోత్రాలు నాయన జాయిన్ కావాల్సిన బిడ్డలందరినీ మీకు జాయిన్ అయ్యి కృప దైచ్చు అని నాయన వాక్యానికి కానీ ప్రార్థనలకు కానీ ఎలాంటి సైతాన్ శోధనలు ఆటంకాలు కలగకుండా ప్రభా అయ్యా ప్రతి ఆటంకాలు కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్న దేవా పరిశుద్ధుడు దీవించి ఆశీర్వదించండి ప్రభా ఇంకా తండ్రి నీ వాక్యము సర్వలోకానికి వెళ్ళాలా ప్రభా ప్రతి ఒక్కరు కూడా వాక్యం వినాలాన్ని రాకడుగు సిద్ధపడాలా ప్రభా అతి కృపదై చేయమని ఈ ప్రార్థ ప్రభ ఈ ఆన్లైన్ ప్రార్థన దీవించి ఆశీర్వదించమని మాతో వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభా మీ హస్తానికి మా ప్రతి కూడా అప్పజెప్పుకుంటూ సమస్త ఘనత మహిమ శుతి ప్రభావల్ అర్పించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామమ్మ ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ బ్రదర్ ప్రైస్తులా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడ్ మన మధ్యలో శివా సిస్టర్ పాట పాడుతున్నా సిస్టర్ ప్రైజ్ లాడ్ అందరికి చిన్న సాంగ్ పాడుతున్నాను దేవుని నాకి అందరినా తెలుసుకుంటూ కలవర్ Kondala vaipu, naa kanu lehti, na. na kudu ato ninu kumiletana. Kumile nivu na kundaga, nivu na andaga. నీవు నా కుండగా నీవే నాండగా నీవేనా ఆత్మదాహముక్ తీర్చిన వెంబడించినా బండవు కలవరపడినే కుండల వైపూర్ణ కన్నులేతునా కొండల వైపు నాకనులే కుదువతో నేను కుమిలెదనా కుదువతో నేను కుమిలెదనా సర్వకృపాని దివీ సంపదలగనివి సర్వకృపాని దివి సంపదలగని వీ సకలము చేయగల నీ వైపెనా కన్నులేతీ చూచేదా సకలము చేయగల నీ వైపేనా కన్నులేతీ చూచేదా కలవరపడి లే పూనా వైపునా కన్నులేతునా కొండల వైపు నా కన్నులేతి కుదు అేను కుమిళెదనాదు అతో నేను కుమిళెదనా నిత్యము కదలని si yonu konda pai nitya mukadaladi si yonu konda pai yesaya yesaya yesaya nidu mukamu chu chutu paravashinchi paadida kalavara padine కొండల వైపు పుణాన కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కుదువతోనేను కుమిలేదనా కుదువతోనేను కుమిలేదనా నీ ప్రడ కుండగా నీవే నా అండగా నీ ఆత్మదాహము ప్రార్థం చేస్తున్నాం కలిగిన తండ్రి జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నామానికి వంద స్తోత్ర గడిచిన కాలం అంతా మీకులో కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంత వందన ప్రభావ ఈ రీతిగా ప్రభావ మరి ఒకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా చేరియా మిమ్మల్ని అయా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందన మా మధ్యలో ప్రభావ వాఖ్యాన్ని చేసుకోబోతున్నాయి నా మధ్యలో మాట్లాడండి ఎక్కడ మా సొంత ఆలోచనలు అయా సోత జ్ఞానము పని కేవలం మీ కుప్ప ఆధారపడి ముందు పెట్టారు మీ కుప్లో అనుకుని ఏసై నామూ అడిగి ఇక ఇక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినా ఒకసారి చదువుతాం ఇక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన జనులము పుచ్చుకొని తీర్పు తీర్చుడు వారి యాజకులు కూలికి బోధించరు ప్రవక్తలు ద్రవ్యం కొరకు శోధించబోతు వారు ఏవో ఆధారం చేసుకుంటారు ఎక్కువ మన మధ్య ఉన్నాడు కదా ఏ కీరును మనకు రాదనుకుని రాదని నేను పొందు ఒక రకంగా చెప్పాలి అనంటే ప్రవచనం లాంటిది ప్రవచన ఒక లాంటిది కాదు ప్రవచనమే జరగబోయేటువంటి దినాల్లో వచ్చేటువంటి అనేది ఇట్లా ఉన్నారు నిజానికి ఈరోజు కోవిడ్ తర్వాత చాలా ఉందో ఒక రకమైనటువంటి స్పిరిచువల్ గా ఒక రకమైనటువంటి చిన్న చిన్న చిన్న చిన్న వందగా చిన్న చిన్న కొంచెం దూరంగా గాంతి వైద్య కానివ్వండి వర్క్ ప్లేస్ లో ఉన్నటువంటి వినిపిస్తుంది బ్రదర్ చెప్పండి అంటే ఇప్పుడు వినపడలేదండి ఇప్పటి వరకు వినపడలేదు ఓకే ఓకే అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం ఏం చూస్తామని ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కొద్ది కానివ్వండి ఆసుపత్రి అయినటువంటి ఆ రకంగా వారికి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి వారు ఒకరినొకరు విధంగా వాక్యాలు చెప్పుకోవడం ఈ రకంగా బలపరచబడిన తర్వాత ఈ రకంగా బలపరచబడిన తర్వాత కూడా కొంతమంది సేవకులైన వాళ్ళు ఉన్నారు కొంచెం మంచిగా తరఫీదైన వాళ్ళు ఉన్నారు అంతకుముందు వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు ఏమో మనకు తెలియదు కానీ తర్వాత తర్వాత ఏంటంటే కొంచెం పాటలు రాసేటువంటి స్థితిలోకి వెళ్ళడం కానివ్వండి అంటే వాళ్ళ తలపుడు వాళ్ళకి ఇవ్వబడినటువంటి ప్రతి తనతుని వాడు కొంచెం షేప్ అప్ చేసుకోవడం కొంచెం షార్ప్ చేసుకోవడం అనేది మనం గమనించాం అయితే ఈ మధ్యకాలంలో వ్యవస్థ మాత్రం కొంచెం పూర్తిగా నేను ప్రతి స్వారం ఇరవై నాలుగో అధ్యాయంలో బయటప్పుడు విషయంలో ఆయన వైపు చూసి అయ్యా ఈ కట్టడం ఎంత అద్భుతంగా ఉందో ఎంత సుందరంగా ఉందో అని ఆయనకు వాళ్ళు పోజ ఆయనకి వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన దృష్టిలో హెచ్ అనేది ప్రయారిటీ దానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు అనే విషయాకు చూపిస్తాం చూపిస్తారు అక్కడే కాకుండా కొంచెం ముందుకు తర్వాత సమర స్త్రీతో మాట్లాడేటప్పుడు ఒక సమయం వస్తుంది మీరు ఎరుసిన వాళ్ళదైనా పంటల మీద అయినా కుట్టల మీద అయినా మీరు ఆరాధిపరు అది ఇప్పుడే వచ్చి అనేది నేను నవ్వు అనేది అంట అయితే ఫస్ట్ దగ్గర నుంచి ఆ రోజులు వేసుకోకున్న దగ్గర నుంచి అంతే ముందు పాత నిబంధన మీద దగ్గర ఈ రోజు వరకు కూడా తెచ్చి అంటే ఏమనుకుంటారంటే పెద్ద ఒక ప్లేసు చాలా సుందరంగా ఉండాలి అది మంచిగా ఉండాలి అనే ఆలోచనతోనే ఉన్నారు ఈ రోజుకి మీరు ఎప్పుడో ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కనుక అనుభవం ఉంటే కనుక చూస్తే గమనిస్తే ఎక్కడికైనా ముందు పర్టికులర్ ఎస్పెషల్లీ ఈ ఫ్రంట్ లైన్ చర్చెస్ కనుక మీరు ఏదైనా ఆ అనుభవం కనుక ఉంటుంది చూడచ్చు లేదంటే ఎవరైనా మిమ్మల్ని చెప్పారు చే పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రతిసారి ప్రతి పర్టికులర్ వచ్చేటువంటి రిపీటెడ్ రిక్వెస్ట్ ఏంటి అంటే కొత్త ఫస్ట్ చర్చ్ ని కట్టుకోవాలి తర్వాత చర్చి పెయింటింగ్స్ వేయాలి తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి తర్వాత ఆ చర్చిలో దానిపైన సరిపోవట్లేదు దాని ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేస్తాను పంచుకోవాలి తర్వాత దానిపైన అభివృద్ధి ఏదైనా కడదాలను ఏదైనా మ్యారేజెస్ అయితే కింద చర్చిలో మ్యారేజ్ చేసుకుంటారు పైన భోజనాలు పెట్టుకుంటారు సో దానికి కావాలి ఇట్లా రిపీటెడ్గా రిపీటెడ్గా కొంతమంది ఏమో పేద చిలువను మేము కట్టాలనుకుంటున్నారు దానికి కావాలి తర్వాత ఇంకొంతమంది ఏమో రకరకాలుగా రకరకాలుగా ఈ రోజు చర్చిని ఏం చేశారు అంటే సిద్ధంగానే యేసులోకు ఆ రోజు కోపం వచ్చి ఇది నా దేవుని శక్తి దీన్ని ప్రార్థనా మంత్రి పట్టారు సకల చింద్రులకు ఇది ప్రార్థనా మంత్రి దేవనగ చేసి అని చెప్పి అక్కడ ఆయన కోపడతని చూస్తాం ఆయన కోపడతారు ఆ విషయాన్ని చాలా చట్టామిస్తాం ఆయన కోపం మొట్టమొదటిసారిగా వచ్చి ఆ రోకలు మార్చుకునే వాళ్ళని ఆ పావురాళ్ళని వాటి అన్నింటినీ పడదోసి మీరు గడిచేళ్ళండి మాటలు జ్ఞాపకం చెప్తారు అక్కడ బాగా ఈ రోజు చర్చి వ్యవస్థ ఆ రోజేమో భోవన నమ్మారు పవరాలు నమ్మారు ఆ రోజు ఇంకా రూపంలో నమ్ముకున్నారు మార్పులు అన్ని చేసుకున్నారు ఈ రోజు ఆ లక్షలు ఆ ఏదైతే ఉందో ఆ మార్కెటింగ్ చేసే చర్చిని మార్కెటింగ్ చేసే చర్చిలో ఏదైతే వాళ్ళు వ్యాపారం చేసేది ఈ రోజు దాని డైవర్షన్ మార్చుకొని అది కొంచెం అప్గ్రేడ్ అయ్యి దాని స్థితిని ఇంకా కొనసాగించేదిగానే ఉంది కానీ అవిధానాల నుంచి బయటకు ఇంకా రంగో ఏ విధంగా అనేది ఏంటంటే ఈ రోజుకి చాలా మంది కర్చీకులు నవ్వుతున్నారు ఆయిల్స్ అమ్ముతున్నారు అడుగుతున్నారు ద్రాక్ష పళ్ళు నుంచి తీసుకొచ్చినటువంటి ద్రాక్ష రసాన్ని నమ్ముతున్నారు రకరకాల వాటిని నీటి పెడుతాం ని ఆధారం చేసుకొని భయంకరంగా అనేది రోజు ఒక వ్యాపారంగా మార్చబడింది వాస్తవంలో చర్చ అనేది ఏంటంటే ఆయన దీన్ని మూడు రోజుల్లో తిరిగి నిర్మిస్తాను అనేదంటే ఆ చర్చ అనేది మనిషికే సాదృశ్యంగా ఉంది ఆ రోజు కేసులో సాదృశ్యంగా ఉంది అంటాడు మీరు దేవునికి ఆలయం ఉన్న ఆలయం అయ్యి ఉన్నారు మీరు ఎదురా కాబట్టి ఎవరు నిజమైన ఆలయం అనేదంటే వ్యక్తిగతంగా ఆ రోజుల్లో పాత నిధంలో రకరకాలైనటువంటి వాళ్ళు బలు నర్పించేవాళ్ళు ఎందుకు నర్పించేవాళ్ళు అంటే దాన అర్పించేవాళ్ళు కృతజ్ఞత కోసం చేయించుకోవడానికి పనుల పనులు ఇచ్చేవాళ్ళు పాప పరిహారపు పనులు ఇచ్చేవాళ్ళు రకరకాలుగా పనులు అనేది వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి వాళ్ళకున్నటువంటి కృతజ్ఞతను బట్టి వాళ్ళకున్నటువంటి పాపభిక్తిని బట్టి పాపాన్ని పోగొట్టుకోవడం కోసం కడుక్కోవడం కోసం వాళ్ళ కాయిని బట్టి ఇచ్చేవాళ్ళు పనులు కొద్ది ఏంటి అంటే ఏంటి ఆ పని అనేదంటే ఓకాళ మీద దేవుని ఆరాధించ నిజమైనటువంటి ఆయన ఆ విధంగా యేసు ప్రభు ఆయన ఎక్కువ రోజులు లోకానికి ప్రార్థన అవార్డ్స్ ఇచ్చారు ఆయన ప్రార్థన చేసుకున్నాడు చెప్పాడయ్యా ఒక కొంచెం సమయం మీరు ప్రార్థన చేయండి కొద్ది సిని ప్రార్థన చేయండి అనేది అంటే వాడు పురికి చింత్రిస్తూ ఉన్నప్పుడు ఇంకా అనంతరం చూసి అవసరం లేదని మీరు హరిష్ కుమార్ గొప్ప ఆయన ఏం చేశారంటే ఆ ప్రార్థన జీవితాన్ని అలవాటు చేశారు కానీ అలవాటుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేకపోయారు ఈరోజు ఆయన ఆ రోజు నుంచి చేసుకున్న ఆ రోజు నుంచి చర్చ విషయంలో ఫిజికల్ గా ఉండేటువంటి చర్చ విషయాల్లో ఫిజికల్ గా మనుషులకు ఉన్నటువంటి పరిచేతలు కానీ చాలా ప్రయాసపడ్డారు కానీ చాలా ఎదురు ఆశపడ్డారు కానీ అవి నెరవేర్చబడలేదో అవి పోగొట్టపడలేదని చెప్పి ఇంటే ఈ రోజు చర్చ అనగానే అది ఒక వ్యాపారస్తనంగా మార్చపడేది అనేక అనేక అనేక రకరకాల కారణ రకాల సాకులతో రకరకాల ప్రోగ్రామ్స్ తో రకరకాల ఈవెంట్స్ తోసారి పట్టు చేస్తున్నారు కానీ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఏంటి ఈ రోజు ప్రయోజనం ఏంటి ఏంటంటే ఇంకో చర్చకి అవసరం ఏమన్నా మీరు పండిస్తారా అని అన్ని దగ్గరికి వెళ్ళి అన్ని పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాదాపు బిట్టి వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళు ఉపయోగించుకొని సంఘాలను చర్చితో వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఆశ పెడతా ఉన్నారు ఈ రోజు నిజంగా క్రిస్టియానిటీకి ఏమైనా విలువ అనేది ఏంటంటే విలువ తీసు వేసే రకంగా ప్రవర్తన ఎవరిది ఉంది అంటే క్రిస్టియన్ డైరెక్ట్ గా చెప్పాలి అంటే మొహమాట లేకుండా ఇప్పుడు కొన్ని ఈ క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు వాళ్ళు మిషనరీగా వచ్చారు ఎంతో ప్రయాసపడ్డారు ఈ విద్య ప్రోత్సహించడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు కానీ ఈ రోజు కార్పొరేట్ కంప్లీట్ అయిపోయి పెంచేసి డబ్బులు పెంచేసి క్వాలిటీ స్టాండర్డ్స్ తగ్గించి ఆడిటర్స్ దగ్గర పోయి కొంతమంది నర్స్ కానివ్వండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆడిటర్స్ దగ్గర పోయి వాళ్ళ ముందు లాక్ష్యాలు పోయి పరిస్థితి డబ్బులు వసూలు చేస్తున్నారు మీకు మిషనరీ కదా మీ ఛారిటీ దీనికోసం వాడారంటే ప్రోపర్గా వాళ్ళు ఎప్పుడు చూయించలేని పరిస్థితిలో ఇదే చర్చి కూడా భయంకరమైన పరిస్థితి హెచ్చి నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని పంచుకోవడం కోసం హాస్టల్ని ఒకరినొకరు చంపున సందర్భాలు లేవకోలేదు డైరెక్ట్ పులింపిక్ మీద మటర్లు జరిగినటువంటి సందర్భాలు చేయించిన వాళ్ళు కాపడలే చేయించబడింది కాపడలే దానికి దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఎంతో వేదన కలిగించేది నువ్వు ఈరోజు నువ్వు నీ క్యారెక్టర్ ఎట్లాంటిదైనా ఉండొచ్చు నువ్వు దేవుళ్ళు ఎరకపోకుండా నువ్వు ఉండొచ్చు కానీ నువ్వు కానుక ఇస్తావా ఆ కానుక కావాలి ఆ కానుకను మేము తీసుకొని మా కట్టుకోవాలి ఆ కానుకను మేము నీ పేరే ఇస్తాం దాని మీద ఒక శిలాశాస్త్రం మీద నీ పదం నీ పేరే ఇస్తాం లేదంటే నీకు మంచి సన్మానం చేస్తాం ఇంకా ఈ సెమీ క్రిస్మస్ క్రిస్మస్లు జరిగే ఈలో కూడా జరిగేది ఇదే తాక్యం అనేది పొదువైపోతుంది కర్మ అయిపోతుంది వాక్యం పాడతారు పాటలు బాగా పాడతారు పాడతారు పాడతారు పాడతారు వైఖర మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ తీసుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి అతన్ని కచి అతన్ని గొప్ప చేసి అతని కానుకోసం చాలా సందర్భంలో సరే వేదన ఏదైనా కానిగిస్తారా అంతమందిలో ఆపినం చేసి పొగిడి ఇవన్నీ బాగా టీవీ కోరుకునేవాడు కారు కదా మనం ఎందుకు వాయిదా లోపడాలి కదా లేదు ఈ నుంచి ఉన్నారో లేదో తెలియదు జోన్ లో ఉన్నటువంటి ప్రతిదీ ఈ రోజులేదు యూట్యూబ్ పరిస్థితి చూడండి వాళ్ళు ఏ విధంగా ఆ దేవుని చందరిని రాకట్టు ఏ విధంగా మాయ చేస్తా ఉన్నారు అంత కాంట్రవర్సీ ఎక్కడికో వెళ్ళి అతడి ప్రాంతంలోకి వెళ్ళి నువ్వు తీస్తే వాళ్ళు వాటిని తరబెట్టి రక రకాలైనటువంటి పరిస్థితులు వచ్చి అయ్యో సాక్ష్యం పోతుంది నిజంగా నీకు ఏముంటే ఫస్ట్ వాడి తరపత్ర ఇవ్వబోయే ముందు ఎంతసేపు దేవుని చర్యలో ప్రాంతంలో గడిపావు ఎంత బాగా నువ్వు ప్రార్థన చేయలేవు తెలిసిన తర్వాతది వన్ టు వన్ ఇంటి వల్లగా దర్శించి చేయాలి తప్ప అట్లా ప్రేరంగా ఇటర్కి కొంతమంది ఏమో తెలియలే చేస్తూ ఉంటే కొంతమంది ఏమో తెలియ తెలియగా సంఘాన్ని దేవుణ్ణి వాళ్ళు తాకట పెడతా మరి కొంతమంది ఏమో వాళ్ళు మరి కొన్ని సందర్భాల్లో నిజమైనటువంటి కష్టపడుతున్నటువంటి సేవకులు దైవ నిజంగా ఆ కృష్ణ ఉన్నటువంటి వాడు దేవుని కోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళు ఏమో ఆ వాడు మంచి పోరాట పోరాడుతున్నారు వాడు వాళ్ళు కరముట్టించుకుంటున్నారు వాళ్ళు చనిపోతున్నారు ఈరోజు పెద్ద సేవకులైనటువంటి వాళ్ళందరూ చనిపోతూనే ఉంటున్నారు చెప్పబడుతున్నారు భయంకరంగా అన్ని చోట్ల నిజంగా శ్రమపడుతున్న వాళ్ళు దేవుని కొరకు నిజమైనటువంటి సన్మార్గంలో సన్బోధలు పంచి బోధలో ఉన్నటువంటి వారికి శ్రమతపట్టలేదు ఇది కూడా దేవుడు నమ్ముకుంటున్న వాళ్ళేవి చాలా నగరీకరంగా ఉన్నారు అరే ఆ రోజుల్లో ఎప్పుడూ వచ్చి ఈ దేశానికి వచ్చి ఈ దేశాన్ని వాళ్ళు ఉద్ధరించి ఈ దేశానికి వచ్చి డెవలప్ చేసి ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని వాడి ఆర్పలు హోమ్స్ ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళు ఎంతో ప్రేమించి ఇక్కడికి వస్తే దాన్ని కొంతమంది నిజమే వ్యాపారంగా మారితే మార్చుండొచ్చు కానీ వాళ్ళు సర్వీస్ చేసిన మెషనరీస్ లేకపోలేదు వాళ్ళు ఆ రోజున సంపాదించిన ఆస్తులు ఏమైపోయినాయి చూస్తే అన్ని కూడా ఆస్తులన్నీ కూడా బలవంతుల చేతిలోకి వెళ్ళిపోయి కొత్త కొత్తగా కొంత కొంతగా అప్పు వచ్చారు ఒక చర్చ ఫారెస్ట్ లో అది త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఉన్నటువంటి చర్చ రోజుల్లో దాని డాక్యుమెంట్ అంటే అది మొత్తం ఇరవై ఎకరం అంట ఆ చర్చి ప్రాఫెస్ మొత్తం ఈ రోజు ఆ చర్చి తప్ప ఆ చర్చి తప్ప ఏమి లేదు ఆ చర్చి కనీస కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు చుట్టూతో మొత్తం అందరు ఆక్రమించేసేసుకొని ఇల్లు కట్టేసుకొని ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకొని అవ్వకుండా మొదలుపెట్టారు ఎవరిచ్చారు అప్పు సరువు ఇరవై ఎకరాల కొనం ఏ విధంగా కబ్జా అయిపోయింది సిస్టమేటిక్ గా ఒక స్ట్రాటజికల్ గా క్రిస్టియానిటీని క్రిస్టియన్ సేపు ఆడు చేసుకుంటా వచ్చారు బయట ఎవరో చేయలేదు అందుకే ఇక్కడ అంటాడు ఏమండి ఒకసారి అతను పబ్లిక్ ప్రేయర్ మీటింగ్ పెడదామని చెప్పిన ఆశ కలిగిందా ఎవరినైనా పిలవాలి గొప్ప స్పీకర్ పిలవాలి అనేది ఆశ కలిగిందా వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కానుకలు చూస్తే లక్షల్లో ఉంది టైట్ క్యాచ్ కానివ్వండి లేదంటే వాళ్ళకి ఇచ్చేటువంటి కానుకే కానివ్వండి లేదంటే కారు ఫ్యూలకే కానివ్వండి కారుకే కానివ్వండి వాళ్ళకి చూసే హోటల్స్ కానివ్వండి ఎవరు కూడా సాధారణమైనటువంటి స్థితిలో ఉండేటువంటి పరిస్థితిలో ఒక్కొక్క పేరు కోసం పెట్టి ధైర్యం చెప్తాం సార్ ఎందుకు తీసుకొచ్చే ఒకప్పుడు ప్రార్థం ఇప్పుడున్న పబ్లిక్ ప్రేయర్ మీటింగ్ పెట్టారు అనంటే పబ్లిక్ ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆర్డర్ కాల్ ఇచ్చి ఒకవేళ ఈ వాక్యం ఈ జీవితంలో దేవుడు ప్రాప్తి చేస్తే మీరు ఎవరైనా నిర్మోహటంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ మీ కుడి చేతిని పైకి మీ గురించి ప్రార్థన చేస్తాం మీకు ఆప్తి సాగిస్తాం మీకు దేవుడు రక్షణిస్తున్నాడు ఇది ఇది ఒకట కలిగింది కాదని చెప్పి కొంతమంది చేస్తే వాళ్ళకి ఆ రోజు దేవుడు చేసిన కార్యంగా దాన్ని భావించి వాళ్ళకు తెలిసి ఆఖరి రోజు ఆ ఉద్యోగ కొడుకులు ఊహించేవాడి ఈ రోజు ఎందుకు పెడుతున్నారో తెలియదు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక సోన్ నువ్వు నువ్వు కాపాడుకోగలిగావా మేలు చేయగలిగావు సోల్ని అనేది పెట్టే ప్రశ్న అందుకే ఇది ప్రవచన ప్రవచన సారంగా ప్రవచన ప్రవచన వాక్యంగా చెప్పబడింది ఏంటి అనంటే నేనేమంటున్నానంటే మేకా గూడవ అధ్యాయం తరకుండా వచ్చినాం జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని దీర్పు తీర్చుడు ఇది ఈ మాట ఒక్క మాట కూడా చెప్పి తప్పిపోయేది కాదు పాడైపోయేది కాదు యథార్థంగా జరుగుతుంది జనుల ప్రధానులు అంటే వాళ్ళు మనం పోరాడుతున్నది ప్రధానులతో అంటారు కదా ఆ ప్రధానులు ఎవరు అంటే ఈ కాదు మనలో ఉండవాళ్ళు కూడా లోకంలో ఈ లోక దేవుల వల్ల వచ్చినాయి లోకంలో ఉన్న శక్తులు ఉన్నాయి శక్తులు అధికారులు ప్రధానులు వాళ్ళందరూ రూపంలో ఇవ్వం ఈవిల్ స్పిరిట్ ఇది ఈవిల్ స్పిరిట్ ఉంటే చర్చలుగా ఉన్నటువంటి కొంతమంది పెద్ద తలకి పెద్దరికానికి చర్చలు సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు చేసేటువంటి పనులు కావం ఏదైనా గొడవలు వస్తే ఎవరి పక్షానంటే వారు తీసుకొని పక్కకు ఎవరైతే మంచిగా భోజనం పెడతారో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తారో వాళ్ళు బాగా చూసుకుంటారో వాళ్ళకి మంచి లగ్జరీగా వాళ్ళకి రెండు రోజులు మూడు రోజులు వచ్చే పని పేరు ట్రీట్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే తోపు యావరేజో మారిపోతుంది మీకు ఏం చెప్తున్నారు అంటే జనుల ప్రధాని వారి యాచకులు పోతికి పోతుంటు ఈరోజు ఎవరు యాచకత్వాన్ని ఎవరు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు ఈ యాచకులు ఎవరు అంటే యాచకుడు అనగానే పాత నిబంధన గ్రంథ గ్రంథంలో యాచకత్వాన్ని చేయటానికి ఒక గౌత్రికులు దేవుడు ఏర్పరచుకున్నాడు వాళ్ళని దేవీలు అన్న ఆ పదకొండు పదకొండు మందికి దేవుడు తన శ్వాస దేవుడు అనుకరించి పన్నెండు వాళ్ళకి అయ్యా మరి నాకు ఏంద్రియాన్ని రెట్ల ఏంటి నేను ఏం తినాలి అందరికీ ఇచ్చావు దగ్గర ఉన్నది దాన్ని ఎందుకు నువ్వు మర్చిపోయేవాడి అంటే నేనే ఆ పదకొండు మంది గురించి నువ్వు ప్రార్థన చేసినావు నీ బుర్రం కింద వారి యోగక్షేమం గురించి నువ్వు నువ్వు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను ఈ పక్షాన్ని నేను కార్యం చేస్తాను కాబట్టి నీ ద్వారా చేస్తాను కాబట్టి ఇదిగో నువ్వు వాళ్ళ పక్షాన్ని ప్రార్థించి వాళ్ళ పక్షాన్ని విజ్ఞాపరిచి వాళ్ళ పక్షాన్ని వివయినాడు కాబట్టి వాళ్ళ ఆ పదకొండు డిగ్రీల పదకొండు యొక్క వెల్ఫేర్ కోసం నేను నేనే నీకు స్వాస్యం అనేదని వాళ్ళకి ఏం చెప్తంటే సత్వంలో ఏదైనా కానీ తీసుకొని వచ్చి దశంపా కానీ ఇదిగో యాజకులకి ఆ యాజకత్వాన్ని ఎవరు బోధిస్తున్నారు ఎవరు ఎవరు ఎవరు తీసుకెళ్ళాలి అంటే లేవిలు మాత్రమే తీసుకొని వెళ్ళాలని చెప్పి లేవి క్రమాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పచెప్పారు కానీ అది కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుని ఇక్కడికి వచ్చిన తర్వాత అది తీసుకోవటం కాదు కానీ ఈ రోజు ఇవ్వటమే కానీ చూడడం ఏ చర్చిలో ఆర్ఫన్ హోమ్స్ చూడం ఏ చర్చిలో విడో హోమ్స్ చూడడం ఏ చర్చిలో వాళ్ళకి వచ్చేటువంటి రైతులు ఇతర దేశాల వాళ్ళకి పొరుగు దేశాల వాళ్ళకి ఎవటో చూడాలి ఇదంతా ఏమైపోతుంది అంటే కేవలం లగ్జరీగా వాడుకుంటారు దీనికోసం ఏంటంటే ఇదిగోండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ టోల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కాదు చాలా సందర్భాల్లో మేము వెళ్ళి ఆ చర్చిల్లో వాళ్ళని వాళ్ళకి మేము ఈ గాస్లో కిస్ లో లేదంటే ఈ టీఓటీస్ లో ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు అయ్యా ఇగో మరి మీరు ఈ రోజు ఈ నెలలో ఎంతమంది మీరు స్వార్థను ప్రకటించారు మాస్టర్ గారు నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలన్నీ నేల వైపు చూస్తూ ఉంటే కూడా నేను చేశానండి చెప్పలేను వాళ్ళకి తెలియదు సువార్థ అంటే నువ్వు స్వార్థను ప్రకటించకపోతే నువ్వు స్వార్థనే చంపకపోతే నువ్వు విస్తరమైనకపోతే పంటను ఎట్లా కోసుకుంటావు నువ్వు దగ్గర నుంచి రిటర్న్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే కదా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది కాస్పల్ నువ్వు ఈ రోజు వాళ్ళకి సువార్థను ప్రకటిస్తే దేవుడు వాళ్ళ దగ్గర దేవుడు దేవుడు తెలుసుకుని దేవుడి దగ్గరకుడు వస్తే ఆత్మను రక్షించావు కాబట్టి వాళ్ళని దేవుడు నిర్ణయిస్తారు పని చేసిన వాడు భోజనానికి అడుగుడు కాదా అంటాడు జీతానికి మాత్రడు కాదా అంటాడు చేయాలి కదా చాలా సంఘాల్లో కాసుకునే చూస్తున్నాను ఆ ట్రైన్ చేయరు చాలా సంఘాల్లో ఇదిగోండి ఆ ఎవరి బిడ్డల్ని కాపర్లుగా పూ తీసుకొని స్వార్థికులుగా తీసుకొని వెళ్ళారు బోధకులుగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయరు అందుకు ఈ రోజు పతనమైనటువంటి వ్యవస్థలో ఉన్నాయి చాలా మంది ఈ టీవీ స్పీకర్స్ గొప్ప గొప్ప వచ్చి చెప్తున్నారు కానీ బాగా చెప్తున్నారు కానీ ఎంతకాలం అన్నట్టే ఎంత స్పీడ్ గా వాళ్ళు ఎదుగుతున్నారో అదే ఈ గబుల్ స్పీడ్ తో వాళ్ళ డౌన్ ఫాల్ అనేది చూస్తున్నాం వాళ్ళు పడిపోతున్నారు పర్టికులర్ గా ఫలానా వాళ్ళు పలానా అనేది పేరు చెప్పడం కాదు కానీ మీరు తెలుస్తుంది అందుకని ఇక్కడేమంటున్నారంటే వారి యాజకులు చేస్తున్నారని గుడికి బోధిస్తున్నారు వాళ్ళ రోజు ఏ విధాలు చాలా నాకు ఈ చాలా భారం ఉంది బాధ ఉంది చాలా అనుభవం ఉంది ఎలా ఉంటారు సేవకులు అనేది ఎందుకు తీసుకుంటారు అనేది వాళ్ళు ఎక్కడ తప్పులు దానిస్తారని అవన్నీ చెప్పకూడదు ఎందుకు అంటే అసలు ఈ వాక్యమే కొంచెం కాంట్రోల్ ఎందుకు అని అంటే నువ్వు సేవకుడు యావక్క బాధ ఏం తెలుసు నేను ఎదురు చెప్తున్న విషయాలన్నీ అని చెప్తాను కొంతమంది అవునయ్యా విషయంలో దానికి తొరపాటైంది మా మా వాళ్ళు చాలా మంది సేవాభ్యర్థి చేయబోతున్నారండి ఒప్పుకుంటారు కన్నీరు పెట్టుకుంటాడు కానీ ప్రాంతంలో టాపిక్ రజమే వాస్తవాన్ని చెప్పుకోలేం కానీ ఎవరో ఒకళ్ళు వాడం కూడా ఆ భాగాన్ని కూడా హెచ్చరించేవాడు కావాలి కదా హెచ్చరించిన వాడైతే హెచ్చరించట్లు బోధించిన వాడైతే ప్రోధించడం ప్రకటించిన వాడు ప్రకటించట్లో ఎవరి పనులను బట్టి వాళ్ళ నియమం అయిపోయి వాళ్ళని కూడా కాపాడాలి కదా రేపొక్క ప్రభు ప్రభు అని అంటే నువ్వెవరో నాకు తెలియదు అని అని అంటాడు అక్రమం చేారా నా ఎద్దరు నుంచి మీరు వెళ్ళని అంటాడు నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూడలేదని అంటాడు ఎవరినన్నట్టు ఆ మాట ఎవరు దేయాలు నెడగొట్టింది ఎవరు చనిపోయిన వాడిని లేపింది ఎవరు గొప్ప గొప్ప కార్యాలు చేసింది మరి నువ్వు చేశావు కదా ఏమిటి ఎందుకని ఆ మాట అన్నాడు అని నేను ఆ మాటకు సమాధానం ఉండదు ఇంకేమిటంటే ప్రభు ప్రభు అని ప్రతివాడు పరలోకరాజ్యంలో రాడు కానీ ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి ఏంటి ఆ తండ్రి చిత్తం నెరవేంటే యథార్థమైనటువంటి సేవలను జరిగించేటువంటి వాడు కావాలా ఈ రోజు వాళ్ళు టీవీపీఎంలో నేర్పించింది ఏంటంటే తెలుసుకుంది ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి మర్మాలతో చెప్పబడినటువంటి మాట తెలుసుకోగలిగినటువంటి మాట ఎవడు మనం చెవిని వేసాడు మనం నేను దాచిపెట్టాడు అది చిన్న గుంపే దేవుడిని ఆనంది ఆనందపరిచేటువంటి గుంప చిన్న గుంపే అది తప్పిపోయిన కుమారుడు విషయంలో చూస్తాము తప్పిపోయిన గొర్రె విషయంలో గొర్రెల కాపుర విషయంలో చూస్తాము అలాగే ప్రకటన గృధంలో ఆ లక్ష నలభై విషయంలో చూస్తాము చిన్న గుంపే కదా దాని గురించి ఇప్పుడు కరెక్టే ఆ చిన్న గుంపే దాన్ని ఏదన్నా దేవుని దగ్గర పాదాలు పట్టుకొని బ్రతిలాడుకొని అయ్యా చిన్న కుమ్మురు పెద్ద గుప్పుగా చేసుకునేటువంటి అవకాశాన్ని నాకే ప్రోభ నేను ప్రయత్నం చేస్తాను నాకు ఆసక్తి ఉందయ్యా అనేది ప్రార్థించగలిగే స్థితిలో మనం ఉన్నావా మనం వెళ్ళగలుగుతున్నావా వాళ్ళని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది ఏకాళకి మనం మనమే పనపరుచుకొని ఏదో హెడ్యూల్ చేసుకొని మనం వాక్యం చెప్పేసుకుంటే కాదు కానీ ప్రాక్టికల్ గా ఇల్లి ఈ రోజు ఈ వాక్యం ఈ వాక్యంలో ఈ ప్రాక్టికల్ గా ఈ ప్రాబ్లం ని దేవుని నాకు ప్రపర్ చేయడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఎత్తుతున్నాను అనేటువంటి స్థితిలోకి ఎదగాలి అనేది నాకు కలిగినటువంటి భారం నాకున్నటువంటి ఆసక్తి కాబట్టి వాళ్ళకు కూడా అవసరం ఈరోజు ఎక్కడ ఎక్కడ సపోర్ట్ జరిగితే అక్కడికి వెళ్ళి ఆ సపోర్ట్ని పొందుకుంటునే ఆలోచనతోనే ఉన్నారు కానీ దేవుని వైపు చూసి దేవుని దగ్గర నుంచి తెచ్చుకునే సపోర్టు అక్కడి నుంచి తెచ్చుకునేటువంటి సపోర్ట్ ని అనేకులకి పచ్చిపెట్టేటువంటి వాళ్ళు చాలా కొద్దుగా ఉన్నారు చాలా తక్కువగా ఉన్నారు ఇక్కడికి మనుషులు చూసి వాళ్ళు ఏమిస్తారు వాళ్ళు డైట్ ఇస్తారా దానికన్నా ఇంకెక్కువ ఇస్తారా లేకపోతే ఏదైనా చిచ్చి కట్టుకోవడానికి ఇస్తారా లేదంటే ఇంకేదన్నా వెజన్స్ కొనుక్కోవడానికి ఇస్తారా లేదంటే భోజనాలకు ఎవరైనా ఇస్తారా చికెన్కి ఎవరైనా స్పాన్సర్ చేస్తారా ఇక్కడికి స్పాన్సర్షిప్ స్పాన్సర్షిప్ అందుకే కదా అంటే డేస్ కూడా మీరు కేవలం రొట్టెలు పుష్జించిన కొరకేందని వెంపడించున్నారు రోజు మన అవసరాల కోసం మన అక్కర్ల కోసం దేవుడి వెంపడించేటువంటి వారు చాలా మంది అయ్యా నేను పొందుకోవాల్సిన కూలి నీ దగ్గర కదా ఈ రోజు వేట దగ్గర కూలి తీసుకుంటే నేను ఈరోజు వాకింగ్ చెప్పి నేను వాళ్ళ దగ్గర నుంచి టీఏ టీఏ రెమెండ్రేషన్ సిటింగ్ ఎలివెన్స్ అన్ని ఆ దగ్గర తెచ్చుకుంటే నేను నీ దగ్గర ఏం తీసుకుంటాను నా ఫలాన్ని ఇక్కడే పొందుకున్నాను కదా నాకు రావాల్సినంత గిఫ్ట్ అంతా నేను ఈ లోకంలోనే సంపాదించుకుంటున్నాను కదా నాకు రావాల్సిన జీతం పైరు కదా అని చెప్పి వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు ఎవరుకుంటున్నారంటే సేవకులు కదా కాబట్టి మనకు ఆ ప్రాధాన్యత ఉంటుంది ఆ ప్రత్యేకత ఉంటుంది రే మనం దానికి వరదీనిలే అనేదని అనుకునే వాళ్ళు లేకపోలేదు ఆ మాటలు అన ఆ మాటలు నేను చాలా సందర్భాల్లో విన్నాను లేదని అంటుంటే మిగతా అంటుంటే నేను విన్న సందర్భాలు చాలా ఉన్నాయి అంటే నా వ్యక్తిగత అనుభవం ఇది కొరకు నేను చూసింది ఎక్కడో ఊహాచరితలు కాదు కానీ ఇవన్నీ చూస్తే కొంచెం వేదన కలుగుతాయి ఎందుకు అని అంటే ఆయన మంచిగా వాక్యం చెప్పారు పాస్టర్ గారు అన్న తర్వాత సంఘ పెద్దలు వెళ్ళిపోయి చాలాసేపు దాని మీద వివరణ ఇస్తారు దాని మీద ఎక్కువ మాట్లాడతారు లేదంటే అనౌన్స్మెంట్లు చేస్తారు తర్వాత చర్చకున్నటువంటి రిక్వైర్మెంట్స్ చెప్తారు చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి వీక్ టార్గెట్స్ ప్రతి వీక్ టార్గెట్స్ ఎంత కలెక్ట్ చేయాలి ఎంత కలెక్ట్ చేయాలి ఎంత కలెక్ట్ చేసిన వాటి మీరు ఏమి చేశారు భయంకరమైనటువంటి స్ట్రాటజీస్ తో డబ్బులు అనేది అంటే సంఘంలో వ్యాపారమే జరుగుతుంది కానీ దేవుని బోధ సరిగ్గా జరగట్లేదు అనేది వాక్యమే చెప్తుంది ఆ విషయాలను గమనిస్తే తనకే అర్థం అవుతుంది తర్వాత ఇక్కడ ఏమంటారంటే ప్రభక్తులు ద్రవ్యం ఒకరు ఒక చోది చెప్పు ప్రభక్తలు రాబోయేటువంటి దుఃఖ దినాలు దుఃఖ దినాలు రాబోయేటువంటి తుర్దినాలు ఏ విధంగా ఉన్నాయి దేవుని దాకా ఎంత సమీపంగా ఉంది ఏ స్థితిలో మనం ఉన్నాం మన ఆధ్యాత్మిక స్థితి ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పవలసినటువంటి వాళ్ళు ఈరోజు చూడండి వెడితే అందరూ చాలా మంది ఏంటి అంటే ఆయన చాలా మంది వాళ్ళ పేర్ల కూడా ప్రవక్త అని పెట్టుకుంటున్నారు ఈ మధ్య అని పెట్టుకుంటున్నారు బట్ ఈ అర్థాలు ఏమవుతుందా తిరిగి కానీ ఈ ప్రవక్తలు ఏం చెప్తున్నారు కళ్ళు మూసుకొని ఓ నీకు ఉద్యోగం వస్తుందో నీకు బిడ్డలు కలుగుతున్నారు పో నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటావు మంచి వాహనం వస్తుందో ఏమి పిల్లలు నిజమే ఈ లోకంలో పిల్లలు మంచి కావాల్సిందే నిజమే ఈ లోకంలో బల దేవం కావాల్సిందే నిజమే ఈ లోకంలో మంచి శాంతి సమాధానాలతో కుటుంబం కలిసి ఉండడం మంచిదే మంచిగా ఒక ఇల్లు కట్టుకోవడం మంచిదే కానీ దాంట్లో ఉన్న ఆత్మీయ మార్గం నువ్వు ఇల్లు కట్టుకోగలిగావు కానీ దేవుని విషయంలో ఆ గృహాన్ని నువ్వు కట్టుకోగలుగుతున్నావా అనేది చెప్పలేదు నిజమే ఈ లోకంలో ఉద్యోగం కోసం పోరాడుతున్నావు పరలోకంలో మరి పని జీతం తీసుకోవడం కోసం ఆయన ఆయన ఆ పనిని ఆ పరిచయను నువ్వు ఉద్యోగంగా భావించి చేయగలవా అంటే నేను నిజమే లోకంలో బిడ్డల కోసం బాగా వెంపట్లాడుతున్నావు ఐవీఎస్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నావు ఎంతెంత పక్షులు పెట్టుకుంటున్నావు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు కానీ ఆధ్యాత్మికంగా పిల్లలను సంపాదించుకోగలుగుతున్నావా ఎంతమందిని నువ్వు సువార్థలు చెప్పి తెచ్చుకున్న పౌరులు కదా నేను మిమ్మల్ని స్వార్థ ద్వారా స్వార్థ ద్వారా ఆ కొత్తలు నాకు తెలిసిన ఎంత బాధాన్యో ప్రతి ఒక్కళ్ళ గురించి వ్యక్తిగతంగా సంఘాల గురించి ఆయన ఎక్కడున్నా ప్రార్థన చేసి వాళ్ళ యోగక్షేమాల గురించి తర్వాత వాళ్ళ తప్పి తప్పిపో వాళ్ళు ఎక్కడ తప్పిపోయారో చూసి ఒకసారి లెటర్ రాసేవాడు బండి రెండోసారి కూడా లెటర్ రాసేవాడు ప్రతి దాంట్లో సవరించడానికి చెప్పేవాడు ఎంతగా ఆయన గమనించే గురించి ఎంతగా ఆర్థ్యాంత ఆత్మీయ స్థితిలో వారు వారి పరిస్థితుల్ని చూడగలిగాడు ఎక్కడో ఉండి ఆ సంఘాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో ఏ స్థితిలో ఉన్నాయో ఆయన చూడగలిగాడు కానీ ఈరోజు అలాంటి అనుభవంలోకి వెళ్ళవలసినటువంటి వారు అందుకనే పౌరుకు ఆ కూడా ఛాలెంజ్ చేసినాడు ఏంటంటే క్రీస్తును నేను నడుచుకున్నాను కానీ నన్ను చూసి మీరు నడుచుకోగలరా నన్ను మీరు విభజటించగలరా అనేది అడిగితే ఈ రోజుకి సందర్భాల్లో ఆ వాక్యాన్ని రిఫర్ చేసుకుంటాం జ్ఞాపకం చేసుకుంటాం కానీ నిజంగా పౌరు పడినటువంటి కష్టాన్ని నిజంగా పౌరు అనుభవించినటువంటి శ్రమను నిజంగా పౌరు ఎంచుకున్నటువంటి విధానాన్ని అయ్యో నేను సువార్థను ప్రకటించకపోతే నా శ్రమ అన్నాడు ఆ శ్రమ ఈరోజు మంచిగా పాపరిగా ఒక పెద్దగా ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు వెంట అదే విషయంలో నా పరిస్థితి ప్రభా నేను మీరు నాకు కూడా శ్రమే కదా అయ్యా నన్ను అడిగితే ఏం చెప్పాలి ప్రభా తర్వాత ఇక్కడ ఏమంటున్నారు చూడండి ప్రభుత్వం సమయం కొరకు రోజు చెప్పు వారు వ్యూహాలు ఆధారం చేసుకొని వ్యూహం మన మధ్య ఉన్నాడు కదా ఏ హీయుడు మనకు సంభవించదనుకుంటాడు కదా చేసేదంతా తప్పు పడుడి దేవునికి రోషం పుట్టిచ్చేదయుది చేసేదంతా దేవునికి వ్యతిరేకమైనటువంటిది దేవునిలో ఉన్నాము అని చెప్పుకొని ఆయనలో ఉన్నటువంటి సారం కానీ జీవం కానీ ఆవగించంతా కూడా లేకుండా పొరపాటు కదా ఈ పొరపాటును గమనించగలిగినటువంటి మనం ఈ పొరపాటుని దేవుడు మనకి చూపించినప్పుడు సరిచేయాల్సిన బాధ్యత కదా డైరెక్ట్గా వెళ్ళి ఏం సరి చేయడం అవసరం లేదు వాక్యరూపకంగా మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో పరిస్థితుల్ని ఈ రోజులో ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నాయి బైబిల్లో ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రెండు వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత ఎవరికి విశ్వాసికైనా పెద్దకైనా ఔషధం కాబట్టి కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాయంటే ఈ రోజు స్థితిగతి లాగదు మాటలు ఈ రోజు నెరవేర్పే దినాల్లో ఉన్నాం ప్రతి స్వార్థులు అంటాడు కదా వెళ్ళలు నేను పొక్తున్నారు ఇప్పటికీ చరమం వాళ్ళు తోడేళ్ళు గొర్రె చరం కప్పుకొని ఉన్నారు లేకపోతే గురువులు గోధులు కలిసే ఉన్నాయని అనేక రకాలుగా ఆయన చెప్పుకుంటూ కానీ సరే ఎవరికి చెప్పనవసరం లేదు ఈరోజు ఇన్ని ఇన్ని లోపాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటే సంగతి మన పరిస్థితి వాటికి భిన్నంగా ఉండి దేవునికి నిజంగా ఆయనకి ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండే ప్రయత్నంలో మనల్ని మనం కట్టుకుంటూ మనల్ని మనం మరి కాపాడుకుంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన ఆధ్యాత్మిక స్థితిని రోజు రోజుకి దేవుళ్ళు ఎదిగేదిగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కనీసం ఎదుటి మనం కాపాడలేకపోవచ్చు ఎదుటి మనం తగ్గించలేకపోవచ్చు అయ్యా ఈ రకంగా ఉంటే నువ్వు అపెంతో చేసావు కదా చెప్పలేకపోవచ్చు ధైర్యం లేకపోవచ్చు ఎందుకంటే అది చాలా బలమైందిగా ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కనబడతా ఉంది వ్యాపార స్థలాల్లో నువ్వు పడగొట్టలేకపోవచ్చు ఆయన అంటే యేసు ప్రభు స్వయంగా యరుశూల్యంలోకి వెళ్ళి వాటన్నిటిని ఆ పల్లల్ని రోకలు మార్చుకునే దానిని ఆ పౌరాలని వాటన్నిటిని చెత్త తరగతిగా చేసి గట్టిగా వాళ్ళని అక్కడి నుంచి చల్లా చెదరుగా పంపించేది ఇది అన్ని జనులకు ప్రార్థనా మందిరో సకల జనులకు ప్రార్థనా మందిరో ఆ తండ్రి మందిరం ఇది దీని మీద దొంగల చేశారని చెప్పి ఆయన చేయగలిగాడు ఈ రోజు చూస్తూ చూస్తూ మన మన ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని విడుదల కలిగించాలి మనం వాళ్ళు ఏమనలేకపోవచ్చు కానీ ప్రజలకి మన విడుదల అనుకూలించాలి అయ్యా మీరు నమ్మకండి వాస్తవం మీరు చెప్తున్న బైబిల్ ఇది కానీ ఈరోజు సమాజం ఈ విధంగా ఉంది సమాజంలో ఉన్నటువంటి వారు ఈ విధంగా ఉన్నారు వాక్యం ఇది ఇట్లా చెప్తుంది కానీ వారి బోధ విధంగా ఉంది ఒకవేళ చెప్తే రెండోసారి మనకి అవకాశం చర్చలు రాకపో కాబట్టి ఈ రోజున నాకు స్వార్థ కానీ నాకు తెలిసినటువంటి విధానం సరిచేసే విధానం ఏంటి అంటే వన్ టు వన్ వ్యక్తిగతంగా ఏదైనా కొన్ని ఇళ్లను చూసుకోవడం వ్యక్తిగతంగా దర్శించడం ఆ ఇంట్లో కొంతసేపు ప్రార్థన గడపటం ఆ ఇంట్లో వాటిని వాళ్ళ స్థితిని మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పరిస్థితుల్ని సవరించి వాళ్ళకి ఇలాంటి బోధలో మనం వెళ్ళాలి ఈ విధంగా ఉండాలి చెప్పి జ్ఞాపకం చేయాల్సిన మంది దుర్దినాల్లో ఉండేటువంటి బోధ ఏ విధంగా ఉంటది ఎప్పుడు బోధ అనేది తప్పు మార్గంలోకి వెళ్ళిపోయింది నిజమైనటువంటి మార్గం సన్మార్గం ఏంటి అనేది ఈ రెండింటికి మధ్యలో వ్యత్యాసాన్ని చూపిస్తూ ఇదిగో ఈ రోజుల్లో ఈ దుర్దినాల్లో దుఃఖ దినాల్లో సంఘం ఏ విధంగా తయారైపోయిందో సంఘంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా వ్యాపారాలు వ్యాపారులుగా తయారైపోయారో చెబుతున్నటువంటిది ఈ మధ్యకాలంలో ఒక ఫారినర్చస్ ఏ విధంగా తయారైపోయినాయి ఆర్డర్స్ ఏ విధంగా తయారైపోయినాయి పాసెస్ ఏ విధంగా తయారైపోయారు అతను చెప్తా ఉన్నాడు వీధుల్లో నిలబడి చెప్తా ఉన్నాడు ట్రాన్స్లేట్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చేసింది చాలా మంది తెలుగులో కూడా చర్చెస్ అనేవి బిజినెస్ సెంటర్ లా తయారైపోయినాయి ఆల్టర్స్ అనేవి షో సెంటర్స్ లాగా ఉండిపోయినాయి స్టేజెస్ లా ఉండిపోయినాయి అని ఆయనకున్నటువంటి బాధను చెప్తా ఉంటాడు ఇవి పాశ్చాత్య దేశాల్లోనో పెద్ద డెవలప్ డెవలప్ అయినటువంటి స్పిరిచువల్ గా ఒకప్పుడు బాగున్నటువంటి స్థితిలో ఉన్నాయన్నీ ఈ రోజు పడిపోయినాయి అందుకే దేవుడు ఏమంటాడంటే కనపటి వారు మొదటి వారు అవుతారు మొదటి వారు అవుతారు మొట్టమొదటి స్థితిలో అమెరికన్ మిషనరీస్ బాప్టి అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ వాళ్ళందరూ విపరీతంగా చెల్లా చెదురైపోయి అనేకమైనటువంటి దేశాల్లోకి పేద దేశాల్లోకి వాటిలోకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణాల సైతం లెక్క చేయకుండా వాళ్ళ రక్త సైతం లెక్క చేయకోకుండా దేవుని కోసమే వచ్చి మిషనరీ అనే పేరుతో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని దేవుని పరిచయం చేశారు దేవుని పరిచయం పరిచయం చేశారు ఈ రోజు అలాంటి గొప్ప సేవలు చేసినటువంటి సంఘాలన్నీ ఈ రోజు ఏమైపోయినాయి అంటే వ్యాపార సినిమా హాళ్లుగా అయిపోయినాయి పవర్ సెంటర్ లుగా ఇప్పుడు వాటిని చూస్తున్నాం మనం చెప్పుకుంటున్నాం వింటున్నాం ఏ విధంగా అయిపోయినాయో రేపు పొద్దున మన మనం మనం ఆరాధన చేసిన సంఘాలు ఆ విధంగా తయారవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అది ఎక్కడో జరిగిందిలే అని అని అనుకుంటే లేదు కానీ అది ఈరోజు వాకిటి దగ్గరికి వచ్చేసింది మన వాకిటి దగ్గర ఎదురు చూసేదిలాగా ఉంది కాబట్టి ఆ శత్రు చేతుల నుంచి విడిపించాల్సినటువంటి పార బాధ్యత ఒక విశ్వాసిగా ఒక పరిచారకుడుగా నిజమైనటువంటి పరిచారకుడుగా మన మధ్యలో ఉంది కాబట్టి ఇదిగోండి వారిని మనం విడిపించాలా ఆత్మల్ని కాపాడాలా అలాంటి స్పిరిట్స్ దగ్గర నుంచి సంఘంలో ఉన్నటువంటి అలాంటి ఈవిల్ స్పిరిట్స్ నుంచి విడుదల పొందే విధంగా మనం ప్రయత్నం చేయాలా కాబట్టి అలాంటి తలంత దేవుడు మనకు అనుగ్రహించి ఆయన పరిచయాల్లో విస్తారంగా బలంగా వాడుకును కాక దేవుడికి కొన్ని మాటలు దాని విధించి ఆస్వాదించింది ఓకే ప్రార్థన చేసుకున్నా పరిస్థితి ప్రేమ నాకు కలిగి ఎస్ఐ పొందరాజు ఆయన ఇక ద్వారా ప్రభావ నేర్పా మాటలు అదిగోనైనా నిజంగా దుఃఖమైకరమైనటువంటి మాటలు ప్రభాస్ సంఘం ఏ విధంగా ఉంది వారి ప్రధానలు ఏ విధంగా ఉన్నారు ఆపర్లు ఏ విధంగా ఉన్నారు ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారు ప్రభా ఇదిగోనైనా వారి గురించి చెప్పారు ఒక విశ్వాసగా మేము ఏ విధంగా ఉంటున్నామో అక్కడ రూపించబడి చెప్పబడలేదు కానీ ప్రభా ఒకవేళ మాస్తి గురించి ఆలోచించినప్పుడు మమ్మల్ని పరిశీ పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు ప్రభా ఇదిగోనైనా మేము వాటన్నిటికీ భిన్నంగా ఉండేవాడి అమ్మ మమ్మల్ని వచ్చారు ప్రభావ వారిని సైతే మార్చగలిగేటువంటి గొప్ప విలువ కలిగినటువంటి వారి కను కూడా మార్చండి తండ్రి దువలనైనా వారితో మాకు సంబంధం లేదు ప్రభావ మేము యుగ సమాప్తిని ఉంటాం మేము మిమ్మల్ని ఉండాలి అనేక ప్రభావం మీరు కాపాడాలి రక్షించాలి బోధించాలి ప్రకటించాలి అయ్యా మీ తీసుకుని రావాలి అయ్యా మీరు అన్నట్టు ప్రభావ వేరొక మంద కూడా ఉంది ఆ మంద ఈ మంద కలవాలన్నారు ప్రభా ఆ మంద ఎప్పుడు ఈ మందలో కలుస్తుంది అనేది అంటే ఈ మందను సరిచేసినప్పుడే ఆ మంద దీనిలో కలవగడదు ప్రభావ కాబట్టి ముందు వారిని ప్రభావ కడపటి వారిని కలపటానికి అయ్యా ఎటువంటి జ్ఞానం జ్ఞానంతో ప్రభావ మమ్మల్ని అంటే మరొకసారి ప్రభావ మమ్మల్ని మీరు ప్రభాన్ని దర్శించండి మీ ఆత్మతో అభిషేకించండి మీ పరిచయ పరిచయం చేసేవారి లాగా మమ్మల్ని తీర్చిదిద్దమని ఆ విధంగా ప్రభావం వాడుకోమని ఈసారి నామంలో అడిగి వెళ్ళిపోయినాశీర్వామి దేవన్ రెడ్డి పోయిన శుక్రండి పరిశుద్ధ ఆత్మ నుండి శాంతి సమాధానం నెమ్మది ఇప్పుడు నువ్వు సదాకాలంలో సకల పరిస్థితులకు మరకున్న తోడే నడిపించిన ఇబ్బందులుగాకీన్ లో